పూర్వం ఒక తండ్రికి ఐదుగురు కుమారులు ఉండేవారు ఒక్కో కుమారుడికి ఐదు కట్టెలు ఇచ్చి ఆ తండ్రి విరచమన్నాడు ఒక్క కుమారుడు కూడా ఆ కట్టెల్ని విరచలేకపోయాడు చాలా కష్టపడ్డారు కట్టెల్ని విరచలేకపోయాడు తర్వాత ఆ ఐదు కట్టెల్ని ఒక్కో కుమారుడికి ఒక్కో కట్టె ఇచ్చి అప్పుడు విరచమన్నాడు అప్పుడు చులువుగా ఆ కట్టెల్ని విరచగలిగారు ఆ కుమారులు సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే ఎప్పుడైనా పనిని పంచుకున్నప్పుడు చాలా సులువుగా మనం ఆ పనిని చేయగలం సో కాబట్టి టీం వర్క్ అనేది చాలా అవసరం